సరే ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభా పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మంతుడా జీవం గల తండ్రి జీవాధిపతి మహోన్నతుడకు దేవ మహిమ తండ్రి నీకు వందాలేసయ్యా గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జులకు నిలబెట్టుకున్నారనైనా దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి మీకు వినికిల్లో మీ కృపలో మమ్మల్ని దాచిన దేవా నీకు వందాలేసాయా నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోతాలు సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు యువ యుగములు నీకే కలుగునుగాక హలూయా నాయన మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం మేము ధ్యానిస్తునుగా ప్రభావ మీకు సన్నిధికి వచ్చామేవా దేవ నా తండ్రి మీరు మాత్రం మాట్లాడండి ప్రభావ మీ నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ నా దేవా ఇసు ప్రభావ నీకు వందాలిస్తా మీరు ఆకలి దినాలు ఉంటుండగా ప్రభావ నైనా ప్రతి మీ కొరకు జీవించే బిడలుగా తయారు చేయండి మీ సందులో మేము గడపాలా మీ ఆత్మలో మేము సంపూర్ణంగా ఎదగానే సహాయపడండి ఆయన మీ ఆత్మకార్యం జరిగించండి తండ్రి నీకు వందాలిస్త ప్రభావ మీ వాక్యం మేము ధ్యానిస్తునుగా మీరే మయం పొందని ప్రభావం మీరు మాతో మాట్లాడండి ఈ ఆర అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి నీ నామానికి ప్రతి ఆటంకాలను కొట్టివేసి మీరే గొప్ప విజయం మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ శిల్పి చె చే శీలా నీను అనుక్షణము నన్ను చక్కుము శిల్పీ చేతిలో శను నీను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చక్కుము అంధకార సంచరించిన భయపడను నీ వాక్యము శక్తిగలది నా ధృవకూ నిత్యవేలు నీ వాక్యము శక్తిగలది నా ధృవకు నిత్యవేలు నీ చేతితో నన్ను పట్టుకు నీ ఆత్మాతో నన్ను నడుపు శిల్పీ చేతిను శిలాను నేను అనుక్ష నము నన్ను చెక్కుము శిల్పీ చేతిలో శను నేను మాను నన్ను చెక్కుము దోరా పాపి నీ పాపావు బిలో పడి ఉంటిని గోర పాపి నేను తండ్రి పాపవు బిలో పడి ఉంట లేవెత్తము శుద్ధి చెయ్యము పొందని వైమాను లేవాణి తుము శుద్ధి చెయ్యము ని ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుకూ శిల్పీ చేతిలో శీలను నేను అను నన్ను చెక్కుము శిల్పీ చేతిలో శీలను నేను నుషణూ నన్ను చెక్కుము ఈ భువిలో రాజుని వే నాది లో శిని వే ఈ భూవి లో తో నన్ను పట్టుకో మీ ఆత్మతో నన్ను నడుకు శిల్పి చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పీ చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము వాక్యం ధ్యాం ప్రార్థన పూర్వకంగా పరశు ద్రవకు తండ్రి మీకు వదనాలనైనా సర్వనతులకు దేవ మీకే కృతజ్ఞతలేసేయ మీకు దినమంతా మీ సాయం చేతి నడిపించినందుకు మీకు వదనాలు ప్రభా మీరు మాకు సాయకులు ఉన్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలే పరశురాత్మ దేవ మీకే స్తోత్రాలైనా మీకే వందనాల తల్లి ఓ ప్రభా మాకెంతో ఆదరణ అనుగ్రహిస్తూ నడిపిస్తుంది ధైర్యాన్ని మీకు ఎంతో వందనాలు అవును ప్రభా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభా మీరు అనేకమైన విషయాలు మాత్రం మాట్లాడుతుండగా ఓ ప్రభా వాటిని మీరే భద్రపరచండి మా కుడిద బలపరచండి మరిచిపోకుండా వాటిని మేము పాటించాలి ఎందుకంటే విశ్వాసము పాటించేదని మీరు చూపిస్తారు హృదయంలో పెట్టుకునేది కాదన్నారు దాన్ని బయటికి చూపించేది అన్నారు కాబట్టి యాకబ రాష్ట్ర పత్రికలో మీ క్రియ విశ్వాసం క్రియల రూపకంగా లేకపోతే అది ఒంటిగా అందుకే మనుషులు మన భూమి మీద విశ్వాసానికి అనుగుణంగా వాక్యం హెచ్చరిస్తున్నారు మేము ఆ సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి వాక్యాన్ని పాటించాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సేవ జీవితంలో మనం నడిపించి మీరేమేమన్నదండి అవును ప్రభు ప్రతి కార్యాన్ని సిద్ధంపజేసే వాళ్ళు మీరేనైనా కాబట్టి మేము ఇక్కడ ఎంత దూరం వచ్చిన ప్రభుత్వం వచ్చిన మీకు కలిసినైనా ఆ కార్యాన్ని మీరు సిద్ధింపజేసి మహిమనందమని అన్నింటికి రక్షణ దామనిస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని చేస్తున్నాం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇక్కడ కొన్ని ఇంతకు ముందు చూసిన వాక్యమే మరోసారి చూస్తున్నాం ఇక్కడ ఏంటంటే కడవరి దినంలకు సంబంధించిన వాక్యం ఇది అంటే చివరి దినాలు లాస్ట్ కడవరి అంటే లాస్ట్ లాస్ట్ అంటారు ఎండ్ ఆఫ్ ది ఎండ్ అంటాం లాస్ట్ ఆఫ్ ది లాస్ట్ అంటాం అయితే కడవరి దినములలో కొందరు అబద్దికులు వేషధారణ వలన మోసపు ఆత్మలయందును దయ్యంలో బోధైనందు లక్ష్యం ఉంచి ఉంచుతారు వాళ్ళ గురించి ఉంది కొందరు అబద్దికుల వేషధారణ అంటే అబద్దికులు వేషధారకులు దాని తర్వాత మోసపరుచు ఆత్మలయందును దయ్యంల బోధయందును ఇక్కడ రెండు రెండు రకాలు ఉన్నాయి మోసపరుచు ఆత్మలున్నాయి దయ్యంల బోధలున్నాయి అంటే దయ్యంల బోధలు మోసపరుచు ఆత్మల నుంచి వస్తాయి అన్నట్టు వాటి అందు విశ్వాస భ్రష్టులు అగుదురు తొలగిపోతారు భ్రష్టాత్వం అంటే పడిపోవడం కింది విశ్వాసం పడిపోదురని ఆత్మ తేటగా చెప్తున్నాడు అంటే దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతాడు అనేది ఇక్కడ ఉంది దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతాడు అని చాలా క్లియర్ గా మన కొరకు మనము ఆయన స్వరం వినాలా ఎప్పుడైనా కానీ ఎంతగా చదువుకుంటా పోతుంటాం కానీ ఆయన స్వరం వినడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఆ వాక్యాన్ని ఆయన ఎక్కడి నుంచి మాట్లాడతారు చెప్పండి మన హృదయంలోనే ఉంటాడు కదా మన హృదయంలోకి మాటలు ఇస్తా ఉంటాడు అది నువ్వు ఆలాపన అనుకుంటావు లేక తలంప అనుకుంటావు కానీ అది ఆయన స్వరం నేను నమ్ముతాను అయితే ఆయన ఏం చెప్తుండంటే చివరి కాలంలో ఈ మోసం అయితే ఉంటుంది అంటాడు మోసం అయితే ఉంటుంది ప్రపంచం మోసం ఉంటుంది అయితే అబద్ధం ఉంటుంది వేషధారణ ఉంటుంది మోసపరచు ఆత్మలు ఉంటాయి దయ్యంలో బోధం ఉంటుంది దాని తర్వాత విశ్వాస భ్రష్టత్వం విశ్వాసం గల పడిపోతాం అన్నది ఉంది మనం అయితే మూడవ వర్షంకి వచ్చేప్పటికీ ఎట్లుంటారు వీలు ఆ అబద్దిక్కులు వాత మనసాక్షి గలవారై అని కదా మూడో వచనంలో చూస్తున్నాం మనం మూడో వచనమేనా కరెక్ట్ వాత వేయబడిందంటే ఏం చెప్పండి మన ఇట్లా స్టవ్ లో కాల్చి పెడతా కడ్డిగా కాల్చి పెడతారు విష్ణువ కొన్నిసారి అమ్మ సలాకి కాల్చి సురుకు పెడతా మరి రొట్టెలు చేస్తున్న సలాఖీ తీసుకొచ్చి పెడతా పొద్దున్న స్కూల్కి ఓపెన్ ఉంటే వాత అన్నట్టు అది అది ఎందుకు చెప్పండి వాత ఎందుకు పెడతారు వాత వాత పడితే చెప్పండి ఆల్రెడీ బుద్ధి ఆల్రెడీ నీకు ఒక పనిష్మెంట్ ఇచ్చిన ఆయన గానీ నువ్వు పట్టించుకోలేదు అనేది వీళ్ళు ఆ టైప్ అన్నట్ల ఆల్రెడీ శిక్ష పొందినరు అయినా మారరు అన్నట్టు వాత వేయబడ్డ మనసాక్షి కలవాలి ఆల్రెడీ వీళ్ళకి బుద్ధి వీళ్ళకి ఆల్రెడీ తెలుసు సత్యం అయినా గానీ వీళ్ళు కఠిన హృదయాలు ఇక్కడ ఈ అబద్ధికులు వాత వేయబడిన మన సాక్షి కలవాలి ఇంగ్లీష్ ఎట్టుందంటే దేర్ కాన్షియస్ హ్యావింగ్ దేర్ కాన్షియన్స్ సియర్డ్ విత్ హార్ట్ ఇను ఇనుపు కడ్డి వేడి చేసి కాల్చిందనుంది ఇక్కడ ఇంగ్లీష్ లో ఆ అయితే వాత వేయబడిన మనసాక్షి వివాహం నిషేధించుచు సత్య విషమైన అనుభవ జ్ఞానం విశ్వాసులు కృతజ్ఞతస్థతులు చెల్లించు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహారములను కొన్నిటిని తినుట మానవులనే చెప్పు మనం కూడా చెప్తుంట ఈ దినో వస్తేప్పుడు బస్లో ఆటోలో కార్లు అదే చెప్తున్నాం కదా పిండి పదార్థాలు దినోద్దు బ్రదేశ్ చక్కెర దినదని చెప్తున్నాం అవును ఎందుకు చెప్తున్నాం అది నీకు అర్థం కావాలి ఏంటంటే ఏది ఆహారము ఏది ఆహారం కాదో అనేది కూడా తెలియాలి కదా ఇక్కడ వాక్యం అదే చెప్తాడు పౌలు తిమూర్తికి ఏమంటుంది ఏది ఆహారం ఏది ఆహారం కానిది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడే వాక్యం ఏముంది దేవుడు సృజించిన నాలుగు వర్షంలో దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కాబట్టిక్కడ క్లూ ఉంది ఏది ఆహారం ఏది ఆహారం కాదంటే దేవుడు సృజించింది మంచిది అంటే ఆయన సృష్టిలో లేనిది మంచిది కాదు అంటే మనిషి తయారు చేసుకుంది మంచిది కాదు ఎగ్జాంపుల్ చక్కెర ఇప్పుడు చెరుకు రసం ఎంత తాగినా ఏమి ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద రెండు గ్లాసులు దాగినా ఏం కాదు మూడు గ్లాసులు దాగినా ఏం ఎఫెక్ట్ ఉండదు బాడీ మీద అదే నువ్వు చక్కెర నీళ్ళు కాలిపోతే దాగు తెలిస్తే దాని ఎఫెక్ట్ చాలా నేను ఒక సైంటిఫిక్ రీసెర్చ్ రిపోర్ట్ చదివిన ఇప్పుడు మనం ఇందాక థమ్స్అప్ తాగినాం కదా ఆ ఒక్క బాటిల్ థమ్స్అప్ తాగితే అంట ఒక బాటిల్ తాగితే టూ అవర్స్ వరకు మన రోగనిరోధక శక్తి ఫెయిల్ అయిపోతుంది అంటూ అవర్స్ ఆ టూ అవర్స్లో ఏ రోగం అటాక్ చేయొచ్చంట నేను అందుకే అవి తాగనయి సాధ్యమైన కాడికి అవాయిడ్ చేస్తాను డ్రింక్స్ అవి కూల్ డ్రింక్స్ ఆఫీస్లో ఇస్తారు కూల్ డ్రింక్స్ కానీ నేను తాగానే ఆ కూల్ డ్రింక్ తాగాను నేను కాఫీ ఇస్తారు కాఫీ కూడా తాగను నేను మార్నింగ్ ఎప్పుడన్నా ఇంట్లో ఒకసారి తాగితే అంతే ఇంకా మళ్ళీ నేను తాగానే ఎందుకంటే ఈ వాక్యాన్ని మనం పాటిస్తున్నాం ఇక్కడ ఏమంటుందంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది అయితే ఇప్పుడు చూడండి కృతజ్ఞత స్థితి చెల్లించి పుచ్చుకున్న ఏది నిషేధింప కాదు పాయింట్ అంటే మళ్ళీ అర్థం చేసుకోవాలి మళ్ళీ కూల్ డ్రింక్ ప్రార్థన చేసి తాగిన బ్రదర్ వచ్చింది ఇక్కడ ఏముందంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది కాబట్టి కృతజ్ఞత స్థితులు చెల్లించి పుచ్చుకునే ఏది నిషేధింపదగినది లేబి అకాంట్ ఇందాక చూసిన అధ్యాయంలో చాలా ఉన్నాయి తినని అవి క్యాన్సిల్ అయితేనే అన్నట్టు ఈ వాక్యం ప్రకారం ఎప్పుడు క్యాన్సిల్ అయితే అంటే ఇక్కడ చాలా క్లియర్ గా ఉంచోడు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞత స్థితులు చెల్లించి పుచ్చుకునే ఎడల థ్యాంక్స్ దేవునికి వదనాలు చెప్పి వందనాలు ప్రాభ ఈ ఆహారం నాకు అరిపరిస్తుంది వందనాలను అయినా అని చెల్లించి పుచ్చుకునే ఎడల అది నిషేధింపదగినది కాదు అంటే లేవ్యాఖండం పదకొండవ అధ్యాయం క్యాన్సల్ అయిపోయింది ఈ వాక్యం ప్రకారంగా కృతజ్ఞత చెల్లించకపోతే నిషేధించబడింది ఏదైనా బియ్యం కూడా అర్థమైతుందా ఏ ఆహారమైనా నువ్వు కృతజ్ఞతలు చెల్లించకుండా తీసుకుంటా మటుకు అది నీ బాడీలోకి వెయ్యాక ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ తయారు చేస్తాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ తీయజేయచ్చు పాయిజన్ లాగా తయారు కావచ్చు అజీర్తి కావచ్చు ఏవైనా కావచ్చు తీసుకుంటారు తీసుకొని రాదు కృతజ్ఞత చెప్తున్నారా లేదా మనుషులని తిననీయాలా బాగా తిననీయాలా అదే అది దేవుడు సృజించింది ఇక్కడ దేవుడు సృజించినది మంచిది ఆయన సృజించలేదు మనుషులు తయారు చేసుకున్నారు దాన్ని ఉదాహరణకి ఆల్కహాల్ మద్యంతో మత్తలే నెఫ్ రాష్ట్రపతి ఉంది క్లియర్ గా ఎందుకు ఉండకూడదు మద్యంతో మత్తలే ఎందుకు అది దేవుడు సృజించినది కాదు మనుషులు దేవుని సృష్టిని తారుమారు చేసినది ఉదాహరణకి కులిపోయిన పదార్థాలి ఆల్కహాల్ కుల్లిపోయిన పదార్థాలకి వెళ్ళి చేస్తారు కదా ఏదైనా చెరుకు రసం కుళ్ళగొట్టి విసి చేస్తారు గోధుమలు కుళ్ళగొట్టి బియ్య చేస్తారు ఇంక అట్లా చాలా ఉన్నాయి ఇంకేమున్నాయి ద్రాక్ష పండ్లు కులి పులిక్సిపోతే వైన్ అవుతుంది అట్లా రకరకాల బ్రాండ్ ఇట్లన్నీ రకరకాలు ఉన్నాయి అన్ని వస్తువులని కుల్ కుళ్ళగొట్టి బియ్యంని కుళ్ళగొడితే వోటకా అవుతుంది అట్లా రకరకాల ఆల్కహాల్స్ తయారు చేస్తారు ప్రతిదాని పులుపు చేసేస్తారు పులుపు మనం మనకు తెలుసు పులుపు అంటే ఉపమానరీగా పాపం పాత నిబంధన కాలంలో పులుపు తినదని చెప్పింటారు పులుపు తీసి పడేలా మీ దగ్గరికి ప్రకృతి సహజంగా కృత నిబంధనకి పులుపు అంటే పాపం అని తెలుసుమనే కానీ పులుపు అనేది పాయిజన్ అనేది అర్థం చేసుకోవాలి మనం ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంటుంది ఇప్పుడు పాసిపోయింది తినరు కదా పులుపుకి పాసిపోయిందని తేడా చెడిపోయిందని అర్థం వదిలిది చెప్పాలని చెడిపోయినది ఎట్లా తినగలవును కాబట్టి ఆల్కహాల్ దానికి సంబంధించింది దాన్ని ఎంత ప్యూరిఫై చేసినా ఎంత ఫిల్టర్ చేసినా పులిసింది పులిసిందే కదా అది పులిసిందే పులిసిందంటే పోయినట్టే అయితే మేమేం చేస్తామంటే ఏ వాక్యమైనా కానీ వాడు చూసింది ఇప్పుడు కళ్ళు అది ప్యూర్గా ఉన్నప్పుడు తీయగుంటుంది ఎండ వచ్చేసినాక పులిపు అయిపోద్ది అంటే చెడిపోయింది అన్నట్టు ఎండ వచ్చినాక మత్తు వచ్చేది ఏదైనా పులుపేస్తు మా మద్యంతో మత్తుల ఉండకడం చాలా క్లియర్గా ఉంది వాక్యం కాబట్టి అప్పుడు చూపించాల మళ్ళీ ఈ వాక్యం ఏంటంటే మైండ్ క్లోజ్ అయిపోతుంది వాళ్ళు చెప్పాలి ఏంటంటే దేవుని దృష్టిలో మొదటి నుంచి ఒకటే రీతిగా ఉంటుంది ఎప్పటికైనా ఆయన తీసుకోవద్దనప్పుడు తీసుకోవద్దు అంతే అందుకే దేవుని భక్తులు ఎట్లయినా చూపించారు వాక్యం చూపించి అయితే ఇంగ్లీష్ లో ఎట్లా ఉందంటే బ్రదర్ ఇంగ్లీష్ లో డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైనా గానీ నాలుగో వార్డు ఇప్పుడు క్రీచర్ అంటే చెప్ ఇంగ్లీష్ తెలుగులో ఎట్లా లేదు దేవుడు సృజించిన ప్రతి వస్తువు అని ఉంది వస్తువుకి ఫర్ ఎవ్రీ క్రీచర్ క్రీచర్ అంటే జీవి ఇంగ్లీష్ లో జీవి అని ఇక్కడనేమో వస్తువు అని తెలుగులో తేడా అందుకే రెండు చూస్తామన్నట్టు మనం నువ్వు అప్పుడు కరెక్ట్గా ఉంటుంది శ్వాసం దేవుడు సూచించిన ప్రతి జీవి మంచిది అంటే ఎట్లాంటి ఇంగ్లీష్ తెలుగులో ఎట్లా లేదు దేవుడు సూచించిన ప్రతి వస్తువు మంచిది వస్తువు అంటే ఇది వస్తువు ఇది ఇది వస్తువులు ఇది వస్తువులు మన క్రీచర్ అని క్రీచర్ అంటే జీవ జీవ జీవరాశి జీవికి సంబంధించి ఇంగ్లీష్ లో కాబట్టి మన దగ్గర ఓన్లీ తెలియదు పాస్టర్స్ అందుకు వాళ్ళు ఎట్లా చెప్తారు వాక్యం అది ఇంగ్లీష్ చదివిన ఎట్లా చెప్తాడు రెండింటిని పోల్చి చెప్పాలి కదా ఇంకోటి చాలా ఇంపార్టెంట్ అది ఇంగ్లీష్ అట్లా ఉంది కదా థ్యాంక్స్ గివింగ్ తర్వాత చూడు మూడు మూడు ముఖ్యమైన విష మూడు ముఖ్యమైన క్రియలు మనం చేయాల మన సేవ జీవితంలో ఈ ఆహారం సంబంధించిన బోధలో పాటిస్తేపుడు ముఖ్యంగా ఆహారం తినే టైంకి అందుకే సాయంత్రం పూట మనం డిన్నర్ చేసేటప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తే లంచ్ చేస్తేప్పుడు ఇట్లా ప్రాక్టీస్ చేయాల ప్రయత్నం ఏం చేస్తా ఏమని చేస్తానంటే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతలు చెల్లించండి పాయింట్ నెంబర్ వన్ పుచ్చుకునేది ఏది నిషేధం పదే కాదు నీ హెల్త్ స్పాయిల్ కాదు ఆయిదవ వచనంలో ఇది కంప్లీట్ చేసినాక చూసాం కదా ఆయుధవచనం ఏలైనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్ర పరచబడుచున్నది బైచాన్స్ కొన్నిసార్లు ఏదన్నా పాయిజన్ అయితుంది ఫుడ్ అది కడుపులోకి పోయినకో పాయిజన్ అయిపోతుంది ఎప్పుడైతే నువ్వు ఇది ఇది ఉచ్చరిస్తావో ఈ వాక్యం పాటిస్తావో ఆ పాయిజన్ డైల్యూట్ అయిపోతుంది అర్థమైందా అప్పుడు నీ హెల్త్ ప్రాబ్లం నీకు బాడీ కడుపులోకి పోయినాక అది ప్రాబ్లం క్రియేట్ ఎందుకంటే దేవుడు దాన్ని పరిశుభ్రచాడు ఇంత తేటగా ఉంది వాక్యం మూడు కృతజ్ఞత దేవుని వాక్యము ప్రార్థన ఈ మూడు మనం ప్రాక్టీస్ చేయాల మన లైఫ్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎక్కడ పోయినా కాంప్రమైజే కాంప్రమైజ్ కావద్దు ఏదో ఒక జగల కాంప్రమైజ్ అని అనుకో అప్పుడే టార్గెట్ అవుతుంది కడుపులో ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఇంకో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే నీ శరీరంలోనికి ఏది అది ఫుడ్డే రూపకం కాదు ఇప్పుడు ఫుడ్ అంటే నువ్వు తింటావు నువ్వు మళ్ళీ టాబ్లెట్లు కూడా వేసుకుంటావు అది కూడా నీ బాడీలో పోతుంది కదా ఒక రూపంగా ఫుడ్డే అది కూడా సో మళ్ళీ నువ్వు అట్లా చేస్తావు ప్రయోగం ఎవరు చేయం కదా టాబ్లెట్ వేసుకుని ప్రయోజిస్తారా చెయ్యాలా ఎందుకంటే సైడ్ రియాక్షన్స్ కాకుండా టాబ్లెట్లు సైడ్ రియాక్షన్స్ ఇస్తాయి బాడీలో పోయాక చాలా ఉంటాయి ఇంగ్లీష్ మందులు అయితే విపరీతం సైడ్ రియాక్షన్స్ ఉంటాయి నేను ఒకసారి చెప్పిన నీకు చెప్పిన నేను టాబ్లెట్ అట్లా చూసి దాంట్లోకి వెళ్ళి పవర్ తీసేసుకుంటా నీకు వింతగా ఉండొచ్చు బోధ ఎప్పుడు వినకపోయిన వచ్చి మీరు బోధ సపోజ్ నాకు హెడ్ ఎక్ ఉందనుకో అక్కడ అనాసిన్ మెడికల్ షాప్ అనాసిన్ టాబ్లెట్స్ ఉన్నాయనుకో అనాసిన్స్ టాబ్లెట్ తీస్తాను చూసి దానిలోని పవర్ నేను తీసేసుకుంటా కొనది టాబ్లెట్ మీకు వింతగా ఉంటుంది బోధ ఎప్పుడు వినకపోయి ఉంటారు కదా మీరు ప్రాక్టీస్ చేస్తాను ఇప్పుడు యాప చెట్ల మందు ఉంది ఎందుకంటే తెలుసు యాప యాంటీసెప్టిక్ మెడిసిన్ ఉంటుంది దానికి గాలి పిలుస్తుంటే నీకు మళ్ళీ బాడీ ఇది కాదా మళ్ళీ నేను చెప్తున్న బోధకి దానికి తేడా ఏముంది ప్రాక్టీస్ విశ్వాసంలో పాటించడం ఎందుకంటే మీ మీకు కొన్ని అరే బ్రదర్ ఏదో తెచ్చిండి మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడే తాగినాం బ్రదర్ ప్రాక్టీస్ అంటే అదే కదా విశ్వాసము వాక్యము ప్రాక్టీస్ అంటే అదే కదా నీకు ఇంకా ధీమా ఉంటుంది అన్నట్టు నేను దీన్ని పాటించిన కరెక్ట్ సత్యాన్ని పాటించండి నాకు సత్యం బయలుపరచాలి పాటించిన కాబట్టి నాకేం కాదు అట్లుండాలన్నట్టు అయితే ఆరో ఇప్పుడు మన సేవకు సంబంధించిన విషయం బ్రదర్ ఏమని ఈ సంగతులను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న సంగతులు వివాహం సంబంధించింది చెప్పలేదు అంటే అబద్ధ బోధ కాదు వివాహం నిషేధించేది అబద్ధ బోధ అనేది క్లియర్ గా అర్థమైపో హైడ్రోజన్ వివాహం చేసుకోకూడదు అనేది అబద్ధ బోధతో పోల్చిండి ఇక్కడ అది బోధ భూతం ల బోధ అనేది దయ్యం బోధ ఎందుకంటే ఈ రోజు మనుషులు వివాహం చేసుకోకుండా జీవిస్తున్నారు కదా అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలిస్తారు హైదరాబాద్ లో ఎన్నో చూపిస్తారని కేసులు విచ్చలివిడ జీవిస్తారు అమ్మాయిలు అబ్బాయిలు వివాహం నిషేధిస్తున్నారు దయ్యం బోధ కాదా ఇది ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం ముగిస్తున్న ఆరో వర్షణ ఈ సంగతిలో మీరు ఏం చేయాలి నీ అర్థమైతే ఈ వాక్యం ఇట్లా పోవాలన్నట్టు ఈ సత్యం మనుషులకి ఈ సంగతులను సహోదరులకు వివరించినా ఇప్పుడు నీకు అర్థమైంది నువ్వు పోయి చెప్తావు నీవు అనుసరించు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యసునకు మంచి పరిచారకుడు ఉంటావు లేకపోతే నువ్వు ఉండవు అంటర్ సేవ ఇప్పుడు నీవు మంచి సేవకు ఎట్లా తయారవుతావంటే నువ్వు విన్న ఈ సత్యాలన్నీ పోయి పంచుకుంటావంట నీతో డైగా అవద్దు అది ఇది విత్తనం కదా విత్తనం నీతోనే ఎందుకు చావాలది అది పోయి విస్తరించాలి అనేకల జీవితాలలో అట్లా పోతేనే మనం వస్తేప్పుడు పాసాల గురించి మాట్లాడుతున్నాం వాడు ఎందుకు అట్లా తయారయ్యాడంటే వాడికి ఎవరు చెప్పిండేవి వాళ్ళలో మనం ఎప్పుడు తప్పులకు పెడతాం మనకు తెలుసు పేర్లు తీసుకోం కాబట్టి వాడి ఇట్లా వాడి ఇట్లా వాడిట్లా వీడిట్లా అని తింటుతా ఉంటాం కానీ నీకు సత్యం దర్శనప్పుడు నువ్వు పోయి చెప్పినావా మళ్ళీ నువ్వే రూపకంగా గొప్పవాడివి వేసేదారు అక్కడ ఎక్కడ వాడా నువ్వా వాటికి నువ్వు ప్రేమతో చెప్తే వాడు తప్పగా స్వీకరిస్తాడు ఇంత తేటగా ఉంది బ్రదర్ చాలా క్లియర్గా ఉంది బ్రదర్ అని నువ్వు చెప్పినవనుకో వాడు ఎందుకు మైండ్ ఓపెన్ కాదు అంటే మన ప్రయాసం అదే ఒక ఆత్మ కోరిక దూరం బరిగిస్తూ ఉంటాం ఇందుకోరికే కదా వాటి మంచి పరిచారకుడుగా మంచి సేవకుడుగా ఉండాలంటే మటుకు నువ్వు విన్న ఈ సుబోధని అనేక ప్రకటించాలి కాంప్రమైజ్ కావద్దు ఎక్కడ అవకాశం ఉందో అక్కడ చెప్పాను నేను సెక్యులర్ వరల్డ్లో కూడా నాన్ క్రిస్టియన్స్ ముందు కూడా ఎట్లా చెప్పేస్తాను ఒక మాట లేకుండా ఎప్పుడైతే దశలో ఆయన కృపను వాడుకుంటా ఉంటాను నేను ఎందుకంటే నా కృప నీకు ఆయన కృప ఉంటే ఏమైనా నువ్వు లోకంలో స్వస్థతలు వస్తాయి అద్భుతాలు జరుగుతాయి ఏమైనా జరుగుతాయి ఆయన కృప మటుకుని నీకు అందుకే ప్రభా నీ కృప నాకు అనుగ్రహించి నాకేం నీ కృప నాకు అని ప్రార్థిస్తాను ఆయన కృప ఉంటే అన్నీ వచ్చేసినట్లు అదొక స్క్లూ అన్నట్టు సమృద్ధిగా నీ కృప నా టీ ప్రభు అని అడగాల ఆయన అన్నాడు నా కృప నీకు చాలా అన్నాడు ఇంకేం అవసరం లేదు అన్నాడు పౌరులతో జస్ట్ నా కృపా నీకుంటే చాలు నువ్వు ఏదైనా సాధించగలవు లైఫ్లో కాబట్టి అటువంటి మనం పొందుకొని ముందుకు పోవాలని ప్రార్థిస్తాం పరిశుద్ధి వరకు తండ్రి మీకు వర్ణాలనైనా అవును ప్రభు అనేక పర్యాలు మాట్లాడే గొప్ప దేవుడు మేస్తాను మీ స్వరం వినాలని ఎంతో ఆశ మాకు కానీ తండ్రి మేము అనేకమైన స్వరాలతో అలసిపోతున్నాం ఈ లోకంలో ఎన్నో శబ్దాలతో అలసిపోతున్నాం ప్రభు అవును ప్రభు పనికిరాని శబ్దాలలో తాల్సిపోతున్నాం నిష్ఫలమైన శబ్దాలతో అలిసిపోతున్నాం మరణకంతకరమైన ఆ యొక్క శబ్దాల తాలిసిపోతున్నాం మీ స్వరాన్ని వినద స్థితిలో ఉంటున్నాం కదండ్రీ మమ్మల్ని క్షమించండి కనికరించండి మాసం తృప్తిపరచండి మా చెవులను స్వస్థపరచండి మా కళ్ళు స్వస్థపరచండి మా నోటిని స్వస్థపరచండి మా హృదయాన్ని స్వస్థపరిచండి మా మనసుని స్వస్థపరచండి ఎటువంటి కల్మషం లేకుండా అవును ప్రభా మీ స్వరాన్ని మేము వినాలా ఆశ పుట్టించండి అటువంటి ఆత్మను ఉదయం లేస్తేనే ఎక్కువ ప్రార్థనలు కూర్చొని ఆత్మను పుట్టించండి ఓ ప్రభా వాక్యంలో నానపడే ఆత్మను పుట్టించండి మా హృదయంలో నిర్మలమైన ఉదకం చిత స్నానం చేయబడ్డ జీవితాలన్నీ షేబులు రాసిన పత్రికలు మీరు హెచ్చరించినారు మాకు కాబట్టి నిర్మలమైన మీ యొక్క వాక్యం చిత మేము స్నానం చేయబడాల నానిపోవాలి అందులో అటువంటి విడుదలగా మమ్మల్ని తయారు చేయండి మధ్యాహ్న కాలంలో వైరస్ బారిన పడిన వాళ్ళందరికీ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో సో ప్రభు మీరే అద్భుత రీతిగా స్వస్థతలు తెచ్చేయండి ప్రభు మీరు పొందిన గారి చేత మాకు స్వస్థత మీతో పాటు మేము మరణించినాం మీతో పాటు మేము సమాధి చేయబడ్డాం మీతో పాటు మూడునాడు తిరిగి లేచి మీతో పాటు సింహాసనం మీద అక్కడ కూర్చున్నాం కాబట్టి ప్రభు మాకు ఈ లోకంతో ఏ పని లేదు కానీ మాకు పని మన ప్రభు వారికి ఇవన్నీ స్వస్థ సత్యత చూపించాలా ఈ వాక్యాలను పరిచయాలు మేము చూపించాలి ఆ రీతి వారికి మీ శని నడిపించాలా మేము తెలియని వాళ్ళు కూడా అనుభవపూర్వకంగా రుచి చూడాల ప్రభు మన దేవుడు గొప్ప జీవుడిని సాక్ష్యం ఇవ్వాలా అటువంటి బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి మీరు అక్కడ వారు సెలపరచుకోమని ఏం యూత్రాన్ని బట్టి మంది నచ్చిన అయా ముఖ్యంగా ఇక్కడ మేము ఇక్కడ కుడి ఉన్నామంటే నిశ్చితం దగ్గర గొప్ప దేవుడు చేసేవా ముఖ్యంగా పాటల ద్వారా మీరు మహింపం ద్వారా నీకు అయ్యా వాకిం మీరు మాత్రం మాట్లాడడం జరుగుతుంది నీకు వంద ఈ లోకంలో ఏది నిషేధించబడ్డది కాదు అని అడుగుతుంది నీకు వంద అయ్యా ప్రతిదీ కృతజ్ఞత స్థులు చెందించి అయ్యా పుచ్చుకోవాలని చెప్పేసి మీరు అన్నది జరుగుతుంది అయా మేము మేము పాటిస్తాయి ఏమైనా జరుగుతుంది నుంచి పాటించడానికి కృపణయించండి అయా గొప్ప దేవుడు వేసేవా నీకు వంద నచ్చేసిన తగ్గతుంది అయా తెలుసుకున్నా పాటించకుంటే వ్యర్థం చె కూడా విధమైపోతున్నాండి కనుక దయచేయండి ఎట్లా ఉంటారో మీరు చెప్పారు కనుక దయచేయండి గొప్ప దేవుడు వందలు తెలుసుకున్న సత్యానికి అనేక మంది పంచండి ఏడుకుంటున్నాం తండ్రి జీవాధిపతి మీకు వందనాలు వేసు ప్రభా పరిశుద్ధుడో ప్రభా కృపామయుడవ ప్రభా దయగల తండ్రి వేసు ప్రభా మీకు వందనాలు ప్రభా మీ వాక్యం చేతమ్మతో మాట్లాడేందుకు మీకు వందనాలు ప్రభా మీ వాక్యాన్ని మా హృదయాలలో నేరు కట్టి ఫలింపు దయచేని ప్రభా ఏసా మీకెంతో వేలేదు వందనాలు ప్రభా మాలో మీ వాక్యం ప్రభావ ఒంటిగా ఉండి మృతమైపోవడానికి వేలేదు ప్రభా అది వేసుప్రభా విజృంభించాల ప్రభా అనేక చోట్ల ప్రభావం విత్తనం పడాల రాజా అలాంటి అభిషేకం మాకు దయచేయండి ప్రభా అలాంటి ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా ఏసమైన విషయాల చేత మేము కృంగిపోవడానికి వీలైదు ప్రభా దేవం యొక్క కృప మాకు చాలు ప్రభా మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించండి ప్రభా ఏసయ యుగ మీ నామే మహిమ కలుగును గాక పరిశుద్ధుడ మీకు వందనాలు ప్రభా మీ నిమిత్తమై ప్రభా ఏస మీకు వందనాలు ప్రభా మీ సేవ నిమిత్తమై ప్రభా మీ కొరకై ప్రభా ఏసయ్య మళ్ళీ రాజా జీవితాలను సమర్పించుకున్నాం ప్రభా వెనక అడుగు వేయడానికి వీలేదయా యసు ప్రభావ మీకు వందనాల ప్రభావ మీ యొక్క ఆత్మ చేత ముందడిగ వేయాల ప్రభావ ముందుకే మేము సాగిపోతూ ఉండాలా ప్రభావ ఎట్టి పరిస్థితుల్లో వెనక కుడికి ఎడమకి తొట్టి వెళ్ళడానికి మీ యొక్క పరిస్థితి ఆత్మశక్తి సహాయం చేతనే ఇదొక సాధ్యం ప్రభా కాబట్టి ఈ ప్రభావం యొక్క పశుధాత్మ శక్తి సాయం చేత నడిపించండి ప్రభావ అనేకులను ప్రభావం మేము మార్చాలా ప్రభావ మీ తట్టు తిప్పాలా ప్రభా ఏసీలో ఎలాంటి స్వార్థ మాలో ఉండడానికి వీలేదు ఎలాంటి గర్వం అహం మాలో ఉండడానికి వీలేదు ప్రభా ఏసల్లప్పుడు మీరే హెచ్చింపబడాలా మేమే తగ్గింపబడాలా ప్రభా మీ నామ మహిమార్దమే మేము చెయ్యాలా దేవా ఏసయ మీకెంతో వేలాది వందనాల ప్రభా గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రతి ఒక్కరిని ప్రభా ఆత్మ చేత అభిషేకించండి ప్రభా సేవలో బలంగా వాడుకోండి ప్రభా మీ నామ మహిమార్దమరాజా యస్ ప్రభా ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రాధాన్యం చేసిన ప్రభా అం క్షమించండి కృపజయించండి కనికరం చూయించండి పరిశుద్ధుడ వందనాలు ప్రభా విడుదల మీరు దయచేసి రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రభావ మీకు ఎంతో వేల వందనాలు ప్రభా మీరే తోడుగా నీడగా ఉండి ప్రభా అన్ని విషయాలలో మీ నామంకి మహిమకరంగా మేము జీవించాలా అలాలు ఎరం ప్రభావ పరిశుద్ధురా గొప్ప దేవ నీకు వందాలేసయ్యా మహోనతుడా సర్వనతుడానికి వందాలేసయ్య గొప్ప దేవ ఈ మధ్య కనసరిందరూ మీరు మొత్తం మాట్లాడన ప్రభా నీకు వందాలేసయ్య నా దేవ అబద్ధ బోధకులు ప్రభావ భూతముల పోద దయ్యముల పోత ప్రభావ యుగ సమాప్తులుంటది మీరు మమ్మల్ని చరించినారు ప్రభావ గొప్ప దేవనతని ఆ బోధుల్లో మేము పాడకుండా మీరు సహాయపడండి ఎంతో మంది ప్రవా ఈ సత్యం తెలియకున్న ప్రభావ దైవ నీటి నిషేధిస్తూ ప్రవా మీ వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నారు ఆయన ఆ బిడ్డల పట్ల మీ కనికరిని చూపించండి ప్రవా మేము విన్న ఈ సత్యం ప్రభావ మాలోని దాచిపెట్టుకోకుండా ప్రభావ నీకులు మేము ప్రకటించాలా నీకులు వాక్యతడిని నడిపించాలా ఇక సుబోద్రులు ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవజీతలు నడిపించండి మీకు నూతనమైన కృప మాకు అనుగ్రహించినయన మీ కృపను మేము పొందుకోవాలా ప్రభావ నీకులు మీ కృపలకు నడిపించాలా ప్రభావ నా దేవ ప్రభి నీకు వందాలేవా వైరస్ బాధ్యతల ప్రతి ఒక్క బిడ్డని తాకండి ప్రభావ మీరు స్వస్థపచ్చండి మీ కనిగిరిని మీ కృపలకు నడిపించండి ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకోండి స్వస్థతలు అనుగ్రహించని ప్రభావ సంపూర్ణ హీలింగ్ అనుగ్రహించండి ప్రభావ నా దేవ నా ప్రభావ నీకు వందాలేసయ్యా గొప్పదేవ మీరు అక్కడ తొరిగింది ప్రభావం మేము సిద్ధపడాలి అనేకులనే సిద్ధపరచాల ప్రభావ ఇసు ప్రభావం లోకంలో ఎంతో ప్రభావ నశించిపోతున్నారు వాళ్ళందరూ ప్రవాస ప్రకటించాల సత్యాన్ని గ్రహించాల గో ప్రభావాలకు ఎవరు చెప్పేవారు లేరు ప్రభావ మేము వింటున్నాం కాని ప్రభావ వాళ్ళకి చెప్పేవారు లేరు ప్రభావీ వాక్యం మేము అనేకులని ప్రకటించాలా అనేకులని చూపించాలా ప్రభా ఆ రీతికి చేయకపోవటం వల్ల ప్రభావ ఎంతో మంది అలాంటి మార్గంలో ఉండే ప్రభావం నశించిపోతున్నారు వాళ్ళు కోటమి కాకుండా ప్రభావ సంగమంత ప్రభావ ఉంది ప్రభావ కనికరిని చూపించిన గొప్ప జనవంత ప్రభావ సత్యంనికి రావాలా అబద్ధ బోధించాల విడుదల పొందాలి ఈ సత్యను గ్రహించలే ప్రతి బిడి మీద ఆకర్షించుకుని పత్తి ఒక బిడుకు పరిశుభాత్మాభిషేకం దయచేసి ప్రతి చోట మీకు ఒక సాసన పెట్టుకుని ఈ ప్రాంతానికి మీరు మమ్మల్ని నడిపించినారు ప్రవానికి వందలైన ఈ కార్యం మీరే సఫలపరచండి ఘన ప్రతి ఆటంకాలు కొట్టివెండి ప్రభావా శక్తి అందక అదృష్ట గద్దించండి నా దేవ ఇసు ఈ కార్యం జరిగించి నీ నామానికి మైమి తెచ్చుకోండి ప్రభావ ఆయన రక్షణ మార్గంలో అనేకలు నడిపించి నీ నామానికి మైమి తిరిగి మీ వెళ్తున్న మీ దూతుల కాబోల నుంచి మీ ప్రొటెక్షన్ మీ కానీ నీ నామానికి మైమి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపి మనందరికి వైరస్ బారిన పడిన వారందరికీ సదాకాలం తోడైన